సంతలే చొచ్చితిగాని సరకుగాననైతి ఇంతట శ్రీహరి నీవే ఇటు దయచూడవే కాంత చనుగొండలు కడకు నెక్కితిగాని ఎంతైనా మోక్షపుమెట్లు ఎక్కలేనైతి అంతట జవ్వనమనే అడవి చొచ్చితిగాని సంతట హరిభక్తనే సంజీవి కాననైతి తెగి సంసార జలధితి తిరువులాడితిగాని అగడైవైరాగ్యరత్నమదిదేనైతి పొగరు జన్మాల రణభూములు చొచ్చితి గాని పగటు కామాదుల పగ సాధించనైతి తనుబనీయెడు కల్పతరువు ఎక్కితిగాని కొన విజ్ఞానఫలము కోయలేనైతి ధనుడా శ్రీవెంకటేశమరనీ కృపచేత తనిసి ఏ విధులను తట్టువడనైతి